స్తోత్రం ప్రభా పరిశుద్ధిడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నత సర్వశక్తి సంపన్నుడ నీకు వర్ణాలు ఇస్తాయ్యా గొప్ప దేవ ఈ ఘడిచిన కాలం అంతా ప్రభా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకులో నిలబెట్టుకున్న ఓ ప్రభావ మీ సాయం చేత నడిపించడం అయినా ఓ ప్రభా నా తండ్రి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా నీకు కృతజ్ఞత అస్థితులు అర్పించుకుంటున్నైనా ఈ దినమైన ప్రభావ మీరు ఒక గొప్ప కార్యం చేసినందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయ్యా గొప్ప ప్రాంతానికి మిమ్మల్ని నడిపించడం సురక్షితంగా మా గృహాలకు మేము చేర్చిన అయినా వాతావరణం అంతా ప్రభావం మీ యొక్క అదుపులో తీసుకుని అయినా గొప్పదేవ వర్షం నుంచి మేము మమ్మల్ని కాపాడేందుకని నీకు ఎంతో వర్ణాలేస్తాయా నీకే కృతజ్ఞత ఆస్తిని చెల్లిస్తున్నైనా మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మాకు అనుగ్రించానైనా తిరిగి ప్రభావనైనా మీ సంధిలో గడిపే కృపాభాగ్యాన్ని మాకు అందరికీ నీకు ఎంతో వర్ణాలేసాయా గొప్పదేవ రాతి కళ మీ సంధి కృష్ణమైనా మీరు మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకాన్ని నింపండి మీ పర్లో గ్ఞానాన్ని మాకు అనుగ్రించనైనా ఓ ప్రో ప్రకటనగా వాక్యమే ధ్యానిస్తునుగా ప్రోవా అందులోని ఆత్మీయ సత్యలు మేము గ్రహించలాగనా మా ఆత్మీయ తెలిపిన ప్రోభ వాటిని అర్థం చేసుకునే సంపూర్ణమైన జ్ఞానం ఆత్మ సంబంధమైన వివేకం మాకు అనుగ్రించిన అయినా ఇంకా ఆత్మీయ లోతులు మన ఈ వాక్యాలు మేము అర్థం చేసుకోవాలా మా హృదయం అవలంబించుకోవాలా దాని ప్రకారం మేము మరి విశేషంగానైనా అనుభవపూర్వకంగా అనేకలు ప్రకటించాలా రైతుల సంఘాన్ని సిద్ధపడాలా శ్రమల కాలం మేము నా దేవా మీరు ఆకటి దినాల్లో మేము ఉంటున్నాం అయినా ప్రతి మా కాలంలో నెరవేరుతుంది ప్రవ నాయన ఇది ఎంతో భయంకరమైన స్థితిలో ప్రవ అన్ని ప్రవ కులాప్స్ అయిపోతాయి ప్రభావ నైనా ఏసయ్యా మీ రాజ్యం స్థాపించే సమయంకి మేము వచ్చేసినామైనా గొప్ప దైవానికి ఎంతో వర్ణాలు ఏసయ్యా ఈ లోకపు రాజ్యాలన్నీ పతనం కావాల మీ రాజ్యం స్థాపింపబడాలా ప్రభావ నైనా ఏసయ్యా ఆ రీతిగా మేము ముందుకు సహాయపడండి ఈ సత్యాన్ని ప్రభావ మనుషులకు అనేకులు మేము ప్రకటించాలి అనేక ప్రాంతాల్లో అనేకులు మేము శిష్యులుగా తయారు చేయాలా ప్రాభ అనేకులు బాప్తీ సమయ మేము అలాంటి సేవలు అందరూ నడిపించాయని బలపరచండి అయినా ఓ ప్రభావ అంతవరకు ప్రభావం అన్నిటి మేము సహించాలా ప్రతిదీ జయించాలా నా దేవ మేము ముందుకు పోవాలా ప్రభావ అయినా ఈ శ్రమల కాలంలో ఎవరు కూడా కదిలింపబడినట్లు ప్రభావ జాగ్రత్తగా స్థిరంగా మీద మేము విశ్వాసాలు ఉండాలని మీ వాక్యం పునాది మేము కట్టబడి ప్రభావ స్థిరంగా మేము నిలబడాలి ప్రభ మాకున్న విశ్వాసాన్ని ఇంకా మీరు బలపరచని ప్రభావ ఇంకా సంపూర్ణంగా ప్రభావ మీరు జీవించాలని సహాయపడిన పరిశుభ్రతలో మేము నడిపించిన అయినా నీకు ఎంతో వర్ణాలి సయ్య అక్క మూడు గుంపులో ప్రభావ మేము పడకుండా నాలుగో గుంపులు మేము ఉండాలా ప్రభావ ఆ రీతిగా మేము నడిపించమని ప్రాదిష్టమైనా బలపరచండి ప్రతి దశలోనైనా మీకు ఓ ప్రభావ అంగీకారంగా ప్రభావ విదేత కలిగి మేము జీవించాలనే సహాయపడినైనా ఒక పదే వా మీ వాక్య మీద ధ్యానించబోతుంది కదా ప్రభావ మాతో మాట్లాడమని బలపరచండి అయినా బిడ్డ నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేసి ప్రభావ ప్రతి ఒక్క బిడ్డనైనా ఆరధన పాల్గొనాలన్న మీ కృపాను నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రాధిష్టాం తండ్రి ఆ మేవారి ప్పుడు కలుగూర్చున్నది దూకం ప్రభువాణి శ్రమాలను ధ్యానించినప్పుడు పగులుచున్నది హృదయం కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగూచున్నది దూకం ప్రభువాణి శ్రమలను ధ్యానించునప్పుడు మగలు చున్నది హృదయం డెడ్ సీమని అనుతో టలు విలపించు చు ప్రాదించు ధ్వని డెడ్ సీమని అనుతో టలు విలపించు చు ప్రాదించు ధ్వని అలువైపులా వినబడుచున్నది పగులు చున్నవి మారుదయములు కలుగు చున్నది దూకం నలువైపులా వినబడుచున్నది పగులుచున్నవి మారుదయములు కలుగు చున్నది దూకం కల్వారి ప్రేమను తనుంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాని స్పెమలను ధ్యానించునప్పుడు పగులుచున్నది హృదయం తెలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోసినను తెలువ పైనలుగా గోటినను అనేక నిందలు మోసినను ప్రేమతో వారిని మాన్నించుటకై ప్రార్థించిన ప్రియ యేసు రజ ఈ ప్రేమ పొగడదను ప్రేమతో వారిని మాన్నించుటకై ప్రియ యేసు రజ ప్రేమ దను కల్వారి ప్రేమను తలంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువా ని ప్రేమలను ధ్యానించునప్పుడు పగలుచున్నది హృదయం మండి వలె మాచుటై జీవాను మమ్ వాళ్ళ మా చూ డీవాట్టుకు తగించుకుని సార్ పింఛితిని కారోలా మమ్మను పించము నీల మటుకు తాగించుకుని సమర్పించి తిని కరములలో మమ్మును నడిపించుము కల్వారి ప్రేమను తనుంచునప్పుడు కలుగుచున్నది దూకం ప్రభువాన్ని శ్రేమలను ధ్యానించునప్పుడు pagalochunadirudayam pagalochunadirudayam hallelujah praise lord hallelujah hallelujah stotramulu hallelujah hallelujah stotramulu hallelujah hallelujah stotramulu hallelujah hallelujah stotramulu రాజుల రాజ ప్రభువుల ప్రభువా రానయ్య నవాడా మహిమా రాజ ప్రభువుల ప్రభువ రానయ్య నవాడా మహిమాహిమాయేసుఖే మహిమాహిమాయసుఖీ మహిమా మహిమా ఆయేసుఖే మహిమా మహిమా మనయే సుఖే మహిమా మహిమానా సుఖే మహిమా మహిమానా సుఖే అల్లుయ అల్లే లుయ స్తోత్రములు అల్లుయల్ూయ స్తోత్రములు రాజుల రాజ ప్రభువుల ప్రభువ రాణ రాజుల రాజ ప్రభువుల ప్రభువ దానవాడా మహిమాహిమాయేసుకే మహిమా మహిమాయేసుకే మహిమా మహిమా మనయే సుఖే మహిమా మహిమ మనయేసుకే అల్లులుయ్య అల్లెలుయ్య స్తోత్రములు అల్లిలు అల్లిలు స్తోత్రములు ఆశ్చర్య కరుడా ఆది సంబూతుడ యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్య కరుడా ఆది సంబూతుడ యుగ యుగముల నిత్యుడా మహిమ మహిమ ఆయేసుకే మహిమ మహిమ మనయే సుఖే మహిమాహిమాయసుకే మహిమా మహిమా మనయే సుఖీ మహిమా మహిమా మనయే సుఖీ మహిమా మహిమా మనయే సుఖీ అల్లే యాల్లేయ స్తోత్రములు అల్లే అల్లే స్తోత్రములు ప్రేమ స్వరూపు డా శాంతి స్వరూపు డరుణామయడవుగా ప్రేమ స్వరూపుడ శాంతి స్వరూపు కరుణామయడవుగా మహిమాహిమాయసుకే మహిమా మహిమ మనయే సుఖీ మహిమా మహిమ ఆయేసుఖే మహిమా మహిమ మనయే సుఖీ మహిమా మహిమాయే సుఖే మహిమా మహిమా నాయ సుఖే అల్లే అల్లేయ స్తోత్రములు అల్లే అల్లేయ సోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభువ రానైయున్న రాజుల రాజ ప్రభువుల ప్రభువ రానైయున్న మహిమా మహిమా అయే సుఖే మహిమా మహిమా మనయే సుఖే మహిమా మహిమా ఆయేసుకే మహిమా మహిమా మనయే సుఖే మహిమా మహిమాయసుకే మహిమా మహిమా మనయే సుఖే హుయ హల్లేయ స్తోత్రములు అల్లు యల్లు ఎోత్రమును రాజుల రాజ ప్రభువుల ప్రభువ రానై ఉన్నవాడా రాజుల రాజ ప్రభువుల ప్రభువ రానై ఉన్నవాడా మహిమా మహిమా మనయే మహిమా మహిమా మనయేసుకే మహిమా మహిమాయసుకే పాకింగ్ చేసుకుందాం పశుద్రవ దేవాసయ్య మీకు వానాలైనా ఇస్రాయేల్ లో గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు తండ్రి ఈ ఉదయకాల నుంచి చింతమల్ని కాచి కాపాడే మీ యొక్క వాక్యాన్ని ధనించే అవకాశాన్ని భాగ్యాన్ని మీరు మాకు అందరికీ అనుగ్రహించడానికి మీకు ఎంత వదనాలు ప్రోభ ఎంతమందికి లేని ఆధిక్యత మీరు మాకు ఇచ్చినారు ప్రోభ దాన్ని బట్టి మీకు ఎంత వదనాలు ప్రోభ కలిగిన వానికి మరీ అధికంగా అనుగ్రహించబడిన వాక్యాన్ని జ్ఞాపకం తండ్రి కాబట్టి మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను లేని వారి గురించి ప్రార్థిస్తున్నా వారి పట్ల కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం వారి పట్ల తను మళ్ళీ ఆదరణ చూపించమని ప్రార్థిస్తున్నాం ఆసక్తి పుట్టించండి తండ్రి ఐహికమైన విచారాల చేత కొట్టుకొని పోతున్నారు లోకంలో ఆ రీతిగా ఉండడానికి వీళ్ళేది ప్రభావ గొప్ప జన సమూహం గురించి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి పట్ల మీకు కనికరం చూపించి మనం ఓ ప్రభా లక్ష మందిని ఆశ్రయించి మరి ప్రార్థిస్తున్నాం నేను ఈ యొక్క శాంతస్ అన్న ప్రభావ ఆ యొక్క ప్రకటన గొంతు పదమూడో అధ్యాయంలో మరికొన్ని విషయాలు మేము నడిపించండి ప్రభా ఇది మనుషులకు అసాధ్యం అయినా మీకు సంస్తం సాధ్యం ప్రభా మీ బిడ్డలకి ఖచ్చితంగా వాటిని బయలుపరుస్తాయని అనేక ఫర్యాలు మీరు మాకు మీ సంకల్పం మేము తన్మలి మీ బిడ్డలకు బయలుపరచకుండా మీరు ఏ గుడి లోకంలో చేయరు నైనా కాబట్టి నేను ఇది గ్రహించిన మేము ప్రభావ మీకే సమస్త ఘాత మహిమ ప్రాభాలు తండ్రి అవును ప్రభా భయంతోనే ఒడుకుతోని మీ అంది తండ్రి రూపు రవ తన్మీ జీవించాలని తండ్రి ముఖ్యంగా మాకు పనిని మేము త్వరగా పంపించుకోవాలి లోకంలో అటువంటి భాగ్యాన్ని మాకు అందరికాని గురించిందండి ప్రభావ రూపు రవ తన్మలి పడటానికి పదమూడవ అధ్యాయులకు ఉన్న ఆ యొక్క సంబంధించిన విషయాలు మేము గణిస్తుండగా అది ఏమనేది మీరు మాకు చూపిస్తారనైనా చూపించే వాళ్ళు మీరే కాబట్టి నేను వీటిని గ్రహించి ధ్యానించే బిడలగా తయారు చేయమని ఏసు క్రీస్తు పక్షుద్ధనా ప్రార్థించుతున్నాం తండ్రి ఈరోజు పంతొమ్మిదవ తారీఖు జూన్ రెండు సంవత్సరం బైబలూనియన్ గిరి క్యాలెండర్ ప్రకారంగా మనం ఖచ్చితంగా ఉంటున్నది బబులూన్ కాలం అని ఈరోజు చూస్తున్న వాక్యంలో మనం దాన్ని పసిగట్టగలం గమనించగలం బబలోను కాలంలో మనం ఉన్నాం ముఖ్యంగా ఎందుకు దాని గురించి నేను శ్రీకృష్ణ మరి విశేషంగా దాని గురించి ప్రకటిస్తున్నా అంటే ఇప్పుడు చూడబోయే ప్రతి వాక్యము బబులోనికి సంబంధించింది కాబట్టి దానిల గ్రంథం అంతా బబులోని కాలంలో రాయబడింది ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయం నుంచి అంతా బబులోనికి సంబంధించిన విషయాలు అన్నట్టు బహుతేటగా అవి బయటకు పడతా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇవన్నీ అలంకారాలు లేక రూప ఏమంటాం చిహ్నాలు చిహ్నా పరంగా చెప్పబడ్డ వాక్యాలు కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా పశుధాత్మ నడిపింపు ఆయన కృప కూడా అవసరం ఆయన కృప లేకుంటే మనకి ఇది ఎప్పటికలితంగా మనకి అసాధ్యం ఇది కాబట్టి ఆయన మనం ఎంతగానో ప్రేమించి మనకి ఇచ్చిన ఆ యొక్క కృపాని బట్టి సమస్త గణిత మహిమ చెల్లించుకుంటున్నాం ముఖ్యంగా పోయిన వారము దానిల గ్రంథంలోని ఏడవ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం చూస్తున్నాం ఏంటంటే ఈ యొక్క మృగము ప్రటన్ గ్రంథం పదమూడవ అధ్యాయంలో చూసిన మృగము మొదటిదిగా సముద్రం నుంచి బయటకు వచ్చే మృగము రెండవది భూమిలో ఉండి బయటకు వచ్చే మృగం ఈ రెండు మృగాల గురించి మనం ధ్యానిస్తున్నాం దాని తర్వాత ఈ మృగాలు ఎట్లా వాటి చిహ్నాలు ఎట్లా ఉన్నాయి విషయాన్ని మనం చూసినప్పుడు అవన్నీ రకరకాల మనం వాటిలోని వస్తువులు ఇవన్నీ అన్ని కలిపితే ఒకటి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం కుమాతిగా మనకు తెలుసు మతపరమైన క్రైస్తవ జీవితం ఈరోజు ఒక లాగుందని ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం ప్రకృతి సహజంగా దేశం ప్రతి దేశం ఒక మృగానికి నేను ఎన్నిసార్లు చూపించిన ఉదాహరణకి దాని గ్రంథంలోని ఆ యొక్క ఏడవ చేసిన ఆ యొక్క మొదటిది సింహము రెండవది చిరుపల్లి మొదటిది సింహము రెండవది ఎలుగుబంటి మూడవది చిరుతపులి నాలుగవది భిన్నమైనది ఘోరమైనది కాబట్టి అవన్నీ దేశాలకు సంబంధించిన అనేక పర్యాలను మీకు చూపించిన ఉదాహరణకి మన ప్రభు పుట్టక అవి బబులోను పర్ష్యా గ్రీసు రోమ్ రోమ్కి సంబంధించిన మృగాలు అన్నట్టు బబులోను దాని తర్వాత పర్ష్యా అంటే ఎలుగు చిరుతపులి అంటే గ్రీస్ దాని తర్వాత భిన్నమైంది రోమిలు రోమిలు బహు కఠినంగా భయంకరమైన మనుషులు అన్నట్టు సిల్వేసేటోళ్ళు మనుషులని అంతకుముందు ఎవరు చేయలేదు సిల్వాలు సిల్వ కేసు కొట్టకపోయేవాళ్ళు దాని తర్వాత కూడా ఇవ్వడలేరు ఈ రోజు వరకు కూడా కానీ సిల్వ కేసు మేకులేసి కొట్టే చంపేంత క్రూరులు అన్నట్టు రోమిలు బహు భిన్నమైన మృగం అయితే ఇవి ప్రకృతి సహజంగా అన్నట్టు పాత నిబడిన కాలంలో ఇవి మృగాలు వాటికి ముందు రెండు మృగాలు ఉన్నాయి మొత్తం ఆరు మృగాలని మనం చూసినాం ఆ రాజుల కాలంలో అని కూడా మనం చూసినాం దాని గందము మొదట దెల చూస్తాం ఆ రాజుల కాలంలో సర్వోనతుడు తన యొక్క సింహాసనాన్ని స్థిరపరచను అని కాబట్టి పర్లోప రాజ్యము ఆ రాజుల కాలంలో ఆరంభమైంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు అదే రీతిగా మన ప్రభు అంటే ఇవన్నీ తిరిగి తిరిగి రప్పిస్తానో మొదటి పరింతులు రాసిన పద్ధతిగా పదో నెల మనం చూసినాం వారికి దృష్టాంతములుగా జరిగి యుగాంతం మంది బుద్ధి కలగడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయని కాబట్టి మన కాలంలో కూడా ఇవన్నీ కాబట్టి మృగాలు మన కాలంలో కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ వాక్యము జీవంగల వాక్యం మనుషులు బ్రతికినంత కాలము ఇది నెరవేరుతూనే ఉంటుంది అని ప్రసంగిలు చూపించిన దేవుడు తిరిగి తిరిగి రప్పిస్తా కాబట్టి బబులోను పర్షియా గ్రీస్ రోమ్ అవి నాలుగు మృగాలు ప్రపంచాన్ని తొక్కి తొక్కి పెట్టింది గతంలో అయితే మన ప్రభు పుట్టి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయినాక ఉన్న రాజ్యాలు నాలుగు అవే సింహము అంటే ఇంగ్లాండ్ దేశానికి సదృశ్యం ఎందుకంటే వాళ్ళ దేశానికి చిహ్నం అది వాళ్ళ వాళ్ళ జెండా మీద అదే బొమ్మ ఉంటుంది మీరు ఆశ్చర్యంగా ఉంటుంది బాబులోని మీద కూడా సింహం బొమ్మ ఉంటుంది అదే రీతిగా ఇంగ్లాండ్ సింహము బొమ్మ ఉంటుంది రష్యన్స్కి ఎలుగు పంటి బొమ్మ ఉంటుంది ఈరోజు కూడా వాళ్ళ దేశాల మీద వాళ్ళ వాటి ఏమంటాం వాళ్ళ గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద ప్రతి స్థలంలో ఎలుగు పంటి తర్వాత ఎలుగు ఎక్కువ ఉంటాయి ఆ దేశంలో చలి ప్రదేశము అక్కడ ఎలుగు ఎక్కువ ఉంటాయి అందుకు వాళ్ళ దేశానికి ఆ చిహ్నం పెట్టుకున్నారు ఎలుగు ప్రతి దేశం ఒక మృగాన్ని పెట్టుకుంది ఇండియా ఏం పెట్టుకుంది అంటే ఎవరికైనా తెలుసా ఇండియా ఏం పెట్టుకున్నా తెలుగు ఏనుగు ఇండియా అంటే ఏనుగు అన్నట్టు అట్లా ప్రతి దేశానికి ఒక జీవిని పెట్టుకున్నారు ఆస్ట్రేలియాకి కంగర పెట్టుకున్నారు ప్రతి దేశానికి మృగం పెట్టి ఆశ్చర్యం అనిపిస్తే కానీ ఇవన్నీ ఆత్మీయంగా దేవుడు మనకి ఎప్పుడో వేలుపరిచింది ప్రతి దేశము ఒక మృగం ఈ ప్రపంచమే ఒక మృగంలాగా మారింది మనిషిలాగా ఉండే ఆదాము కానీ ఎప్పుడైతే పాపం చేసిండ్రో వాళ్ళు మృగంలాగా మారిపోయారు సూరత్వం వచ్చేసింది ద్వేషము కోపము పగ కుళ్ళు కుట్ర ఇవన్నీ మృగానికి సంబంధించిన గుణగణాలు మనిషిలో ఆ గుణగణాలు ఉండవు ఇవన్నీ అబద్ధపు గుణగణాలు కోపం అనేది అబద్ధం ద్వేషం అనేది అబద్ధం ప్రేమ అనేది సత్యం సమాధానం అనేది సత్యం దీర్ఘశాంతం అనేది సత్యం వాటికి అపోజిట్స్ అన్ని అబద్ధాలు అయితే మనుషులు అబద్ధాన్ని ఆశ్రయించిన వాటిని మరణించక తప్పదన్నట్టు అయితే ఇంగ్లాండ్ సింహం ఇంగ్లాండ్ అయితే ఈ రోజు కూడా ఆ దేశానికి సింహము చిహ్నం ఉంటుంది వాళ్ళ దేశం అదే రీతిగా రష్యాకి ఎలుగు బంటి ఉంటే జర్మనీకి చిరితపులి ఉంటుంది అదే రీతిగా ఇప్పుడు ఉన్న విభిన్నమైన జీవి వింతరకమైన జీవి అమెరికా నాలుగవ నాలుగవ మృగం అది వింతరకమైన మృగం ఇది ఆరో ఇది ప్రపంచాన్ని పెరగటలాడిస్తుంది కొన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర నైన్టీన్ అంటే దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ నుంచి ప్రపంచానికి దగ్గర నడిస్తాయి అన్ని దేశాలు భయపడతాయి ఈ అమెరికా అంత భయంకరం అయితే ఇవి దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడీ గల కనుక మనకు తెలుసు పేతు పత్రికలు ఎన్నిసార్లు చూస్తాం మన విపజ చూస్తాం దానికి సంబంధించి అయితే ప్రకృతి సహజమైంది ఒక అంచు ఆత్మీయ సహజమైంది మరి ఒక అంచు మనము రెండింటినీ చూస్తూ ఎందుకంటే ప్రకృతి సహజంగా ఉండి కూడా నెరవేరిని ఒకప్పుడు ఆత్మీయ సహజంగా ఉండి అడిగి కండ్లకు కనిపించనివి నీ హృదయానికి కనిపించి అవి బహు కష్టం మతపరమైన క్రైస్తవ జీవితంలో ఎవ్వరు వాటిని గ్రహించలేరు కానీ ప్రభు మనకు ఒక విధానం ఆయన మార్గాలు ఇవన్నీ నా మార్గంలో మీ వంటివి కావు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు కాబట్టి ఆయన మార్గాలకి ఆయన ఆయన మార్గంలో మనం పోవాలి ఎందుకంటే ఆయన మార్గాన్ని తన బిళ్ళకి బయలుపరుస్తున్నాడు ఆయన మార్గం గ్రహిస్తేనే మీ సేవ జీవితంలో అద్భుతాలు ఉంటాయి కానీ దురదృష్టం ఏంటంటే మనమంతా మన మార్గాలు వెతుక్కుంటున్నాం మన మార్గాలలో నడుస్తున్నాం కాబట్టి కార్యాలు జరగా ఉన్నట్టు అందుకే ప్రభా మీ మార్గం నేను నడవాలా అడగాల అప్పుడే నడుస్తాడు మూషేకి తన మార్గాన్ని బయలుపరిచిన దేవుడు తన విధానాలను బయలుపరిచిన దేవుడు దాని తర్వాత కార్యాలు చూస్తాం మనం కాబట్టి ఈ మృగము ఒకప్పుడు ప్రకృతి సహజంగా ఉండి ప్రపంచానికి గడకాలించిన మృగము ఇప్పుడు ఆత్మీయంగా అయిపోయింది ఎందుకంటే పొంతలు రాసిన రెండో పత్రికల పౌలు ఈ విషయం మనకు జ్ఞాపం చేసింది పాత్ర సమస్తం క్రొత్తవైనవి ఇప్పుడు ఇవన్నీ ఆత్మీయమైనవి కాబట్టి వీటిని నువ్వు అర్థం చేసుకోవాలంటే నీకు ఆత్మీయమైన విధానాలు బహు ఖచ్చితంగా అవసరం అన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఈ మృగానికి సంబంధించిన కొన్ని చిహ్నాలను మనం పోయిన దీర్ఘంగా ధ్యానించినము క్లుప్తంగా వాటి గురించి మొదలసారి నేను చూపిస్తా ధాన్యల గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిది వచనంలో దాన్యుల గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అయితే మహోన్నత ఇనుప గ్రంథములను ఇద్దరి గోర్లను గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరు అది ఎన్నటికీ భిన్నమును మిగుల భయంకరమునై సమస్తంను పొగలగొట్టచ్చు మింగుచ్చు మిగిలిన దానిని కాళ్ళ క్రింద అనగద కూర్చుండను అయితే ఈ యొక్క నాలుగవ జంతువు లేక మృగము దానికి ఇనప దంతములున్నాయి ఇద్దరి గోర్లున్నాయి వీటికి వచ్చే చూపించడం పడిన వారం అయితే ఇంకా బహు దీర్ఘంగా మనం చూసింది ఏంటంటే వచనంలో మరియు దాని తలపైన ఉన్న పది కొమ్ములు సంగతియు వాటి మధ్య పెరిగిన మూడు కొమ్ముల పెరిగి మూడు కొమ్మలను కొట్టివేసి కన్నులను కన్నులను గర్వంగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్మ సంగతియు అనగా దాని కడమ కొమ్మల కంటే బలం కలిగిన ఆ కొమ్మ సంగతి విచారించి కానీ అతనికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ కాలంలో లేవి ఆ కాలంలో లేవి ఎందుకంటే ఏజపురవు పుట్టాలా ఆయన మన కొరకు మరణించాలా మన పాపాలను క్షమించాలా మనల్ని బిడలుగా తీసుకున్నప్పుడే ఇవన్నీ అర్థమవుతాయి ఎందుకంటే ఈ మృగాలన్నీ నుంచి బయటకు ఆయన నోటి వాక్ ద్వారా బయటకు వచ్చిన ఇవన్నీ కాబట్టి వీటిని అర్థం చేసుకోవాలంటే ఆయనను స్వీకరించి ఉండాలా అందుకు ఇష్టాల పదలకి ఇవి అర్థం కాలేదు ఎందుకంటే వాళ్ళు ఆయనను తృణీకరించారు కాబట్టి మొదటి నుంచి వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు ఇవి అయితే మనం కూడా ఎందుకు అర్థం చేసుకోలేకపోతాం అంటే మనం కూడా ఇష్టాల పదలానే శారీరకంగా ఉన్నాం ఈరోజు అందుకు చర్చ్లో ప్రకటన గ్రంథాన్ని ఎవడు ధ్యానించాడు ఎవడో ఒక్కడుంటాడు ఒక ప్రొఫెసర్ వాడికి ఉంటుంది ఆ తలాంతు కానీ ప్రకృతి సహజంగా చెప్పేసి వెళ్ళిపోతాడు ఎంత భూతద్దం పెతికినా ఇవి ఈ విధానాలు ఆత్మీయన విధాలు ఒక చర్చలో మీకు అనిపించవు అది గ్యారంటీగా మనం చెప్పుకోవచ్చేది ఆమెతోని కాదు కానీ ఇది మన కొరకు ఎందుకంటే ఇది పర్ఫెక్షన్ ఇది సంపూర్ణత ఇవి నేర్చుకొని నువ్వు అనేక సిద్ధపరచడం కొరకు ఎందుకంటే అది ఎవరిని దొరుకుతుంది ఆ మృగం గొప్ప జనాన్ని దొరుకుతుంది ఎక్కడ కొడితే అది పగలు కొట్టేసి మింగుచ్చు మిగిలిన దాన్ని కాళ్ళ కింద కాబట్టి మగ శిష్యుని అనగదొరకడానికి వాడున్నాడు అక్కడ ఆ మృగం సముద్రం ఎదురుగా జాగ్రత్తల వాడండి వాడు బట్ ఈ ప్రతి చిహ్నము ఈ మృగానికి సంబంధించిన ప్రతి చిహ్నము ఒక్కటే అన్ని కలిపితే ఒక్కటే అన్న విధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మరి అది నేను చూపించినా కూడా ఇక కార్ ఉదాహరణ తీసుకొని మోటార్ సైకిల్ ఉదాహరణ తీసుకొని మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి అవయవము కార్ కి లేక మోటార్ సైకిల్ సంబంధించిందే అవి పనిచేస్తున్నాయి వాటికి వాటికి పనిచేస్తున్నాయి అవన్నీ కలిస్తే ఎంటైర్ మోటార్ సైకిల్ లేక కారు నడుస్తుంది అది నేను చూపించిన మీకు పోయిన వారం అట్టిపోయిన వారం కూడా కాబట్టి ఇక్కడ పది కొమ్ములు వాటి మధ్యలో పెరిగిన ఇంకొక కొమ్ము అంటే మొత్తం పదకొండు కొమ్ములు ఇవి ఇవి ఏంటనేది వచ్చే వారం చూపిస్తారు చూపియన్ కానీ పదకొండుతో ఇరవై ఈ మొత్తము పదమూడవ అధ్యాయాన్ని మొత్తం తిరిగిన మనము కంప్లీట్ గా ధనిస్తాం ఎందుకంటే ఈ పది కొమ్ములు అందులో మూడు పెరిగి మీకు ఏడే కొమ్ములు అంటే ఏడు సంఘాలకు సాదృశ్యం అన్నట్టు ఒక రిగి చెప్పాలంటే అయితే ఏడు పెరిగి పెసినాక కడమ కొమ్ముల కంటే బలం కలిగిన ఆ కొమ్మ ఒక వేరొక కొమ్మ వేరగు అన్నప్పుడు వేరేది ఈ కొమ్మకి ఆ తక్కిన కొమ్మలకి ఏ లేదన్నట్టు అయితే ఇది వేరేగు ఇది గర్వంగా మాట్లాడే కొమ్మ అంటే ఈ కొమ్ము సారీ వేరే గర్వంగా మాట్లాడే కొమ్ము దానికి నోరుంది అంటే ఇది ఇది ఒక ఒక మనిషికి సాదృశ్యంగా ఉంది లేక ఒక వ్యవస్థకు సాదృశ్యంగా ఉంది ఎందుకంటే మాట్లాడగలుగుతుంది నోరు ఉందంటే ఖచ్చితంగా ఇది ఇది మృగం కాదన్నట్టు చెప్పడానికి ప్రకృతి సైతమైన మృగం కాదు ఇది ఇది ఆత్మీయమైన మృగం అన్నట్టు కాబట్టి పదకొండు కొమ్ము లేదనేది అది వచ్చే వారం నేను కొంత చూపిస్తాను అయితే ఈ ఈ కొత్తగా పుట్టిన చిన్న కొమ్ము వేరొక కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయించి వారిని మీద గెలుస్తున్నదంట ఈ ఇరవై ఒకటవ వచ్చినమే కొన్ని గంటలు ధనించే వాక్యం అది ఒక్క వచ్చినమే కొన్ని గంటలు పోతుంది నేను అదే ఆలోచిస్తున్నాను ఇది ఎప్పవ ఎంత కాలం ఇది పోతుంది ఎందుకు మనుషులకు అంత ఓపిక ఉంటుందా ఈరోజు లేదు ఆనెస్ట్లీ మనుషులకు ఓపిక లేదు ఎక్కడ కూడా లేదు మనుషుల కోపిక టెలివిజన్సింది కూర్చుంటే చాలా ఓపిక మొబైల్ ఫోన్స్ పట్టుకుంటే ఎక్కడలేని ఓపిక తెచ్చుకుంటారు కళ్ళు మూతలు పడుతున్నా వాటి ముందు కూర్చుంటారు అన్నట్టు తర్వాత ఈ లోకపు విషయాల పట్ల ఎక్కడ ఆసక్తి ఉంటుంది ఎక్కడైన ఎనర్జీ ఉంటుంది పార్టీలు చేసుకోవాలా షికార్లు తిరగాల ఈ లోకాతీతమైంది బహు ఆసక్తి చూపిస్తారు కానీ వీటి పట్ల ఎక్కడ ఆసక్తి ఉంటుంది నేను అనుకుంటే ఇప్పటికీ ఆల్రెడీ అవర్స్ దాటిపోయింది పట్టణ గ్రంథం రికార్డింగ్ సెవెంటీ అవర్స్ దాటుతుంది నాకు ఎక్కడ లేని ఆసక్తి పుడుతుంది యాక్చువల్ గా అలసిపోయినా విపరీతంగా అలసిపోయే రోజు నేను పొద్దున్న పదకొండు గంటలకి ఒక గంట నర లెక్చర్ ఇచ్చిన దాని తర్వాత ఇమ్మీడియట్లీ అజీజ్ నగర్ పోయిన బాప్టిజం సర్వీస్ ఉందంటే డ్రైవింగ్ చేసుకుంటూ పోయినా లాంగ్ డ్రైవింగ్ అది గంట ఆల్మోస్ట్ గంట నర డ్రైవింగ్ మధ్యలో సివియర్ వర్షం పడింది ఒక సైడ్ లో ఆగి వర్షం తగ్గినాక పోయినా పోయాక అవన్నీ సాయంత్రం నాలుగున్నర గంటల వరకు నడిచింది సేవ దాని తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తున్నాం కావడం కానీ నిద్ర వస్తుంది అలసిపోయింది శరీరం ఏ డైరెక్షన్ లో పోవాలో అర్థం కావట్లేదు ఎట్లా పోవాలో అర్థం కావట్లేదు ఎట్లయితే నేను దేవుడు నడిపించిండు అని నేను నమ్ముతున్నాను సంపూర్ణంగా ఇంటికి వచ్చినాక ఇప్పుడు ఈ ఈ వాక్యానికి మైండ్ ఎందుకంటే ప్రతిసారి మైండ్ ని నేను ట్యూన్ చేసుకోవాలా ఉదయం చెప్పిన టాపిక్ వేరే మధ్యాహ్నము రెండు సార్లు వాక్యాలు చెప్పాల్సి వచ్చింది బాప్తిజమానికి ముందు ఒక వాక్యము దాని తర్వాత బల్ల గిర్చనానికి ఇంకొక వాక్యం ఆ రెండు వాక్యాలకి మైండ్ ట్యూన్ చేసుకోవాలా దాని తర్వాత టోటలీ డిఫరెంట్ వాక్యం ఇది ఇది ప్రొఫెషన్కి సంబంధించింది అవేమో ఆదరణకరమైనవి ఒకటేమో సంబంధించిన వాక్యం మరి ప్రతి దశలో మన మైండ్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది ఆన్ అండ్ హాఫ్ షిఫ్ట్ అవుతుంటే అది బహుగా అలసిపోతూ ఉంటాం శరీర ఉన్నాయి కాబట్టి పైగా ఏజింగ్ కూడా కదా వయసు దాటుతుంది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర సిక్స్టీలో పడుతున్నాం కాబట్టి శరీరం కూడా బలహీనతలు ఉన్నాయి కానీ నైన్టీ టూలో నేను సేవా జీవితాన్ని ఆరంభించుకున్నాను నైన్టీ టూలో ఎక్కడైనా ఆసక్తితో పరిగెత్తే నేను రాత్రులు వరకు సేవ అప్పుడు ఎట్లా ఉందో యంగ్ ఏజ్ లో ట్వంటీ త్రీ ఇయర్స్ నాకు అప్పుడు ట్వంటీ త్రీ ఇయర్స్ ఎట్లా పరిగెత్తినో ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఇప్పుడు కూడా అట్లనే పరిగెత్తితే ఎట్లా ఒక టీనేజ్ బాయ్ లాగా ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ స్పీడ్లో మోటార్ బైక్ పోతుంటే అనుకుంటే ఖచ్చితంగా దేవుడు తప్ప నన్ను ఎవ్వరు కాపాడలేకపోతున్నాడు బహు బాధకరం అనిపిస్తుంటుంది కొన్నిసార్లు అనిపిస్తుంటుంది కానీ ఒక్కసారి వాక్యాన్ని చూడంగానే అవును ఇంటికొరకే కదా దేవుణ్ణి ఇంకా బతికింపలు చేసింది నన్ను ఈ లోకంలో పెట్టింది ఇందుకొరకే ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చేయండి ఎందుకొరకే ఈ గురువుకు అనుగ్రహించిండు అనేసి నేను తిరిగి జ్ఞాపకం చేసుకుంటాను ఆయన మార్గంలో ఎంతో గంభీరమైనవి అని తిరిగి బలపరుస్తూ ఉంటాయ ఆ మార్గం మార్గాలు విడిచిపెట్టేస్తాను చూడ కొన్నిసార్లు వస్తుంది ఎందుకు ఇదంతా ఇవన్నీ ఒక దేశం ఒక్కసారి నేను ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతే ఎంత బాగుండును అని ఒక తలంపు నాకు తెలిసి దృష్టి నుంచి పుట్టింది అది స్వార్థంతో కొన్నిది కోటీశ్వరిని అయిపెట్టు ఎప్పుడో నేను ఖచ్చితంగా ఒక యాభై అరవై లక్షలు సంపాదించటం నేను కోట్లు కోట్లు సంపాదించటం నేను బయట నింటే కానీ సమస్తాన్ని విడిచిపెట్టుకొని ఇచ్చాడు దేవుడు ఇవ్వలేదని కాదు ఇండియాలో ఉన్నందుకు ఏ రూపం కూడా కొద్దిగా దేవుడు కానీ కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది మన సరైన చదువులకి మన బ్యాక్గ్రౌండ్స్కి మనం ఉంటున్నది ఏంది అనేసి కొన్నిసార్లు ఇవన్నీ దృష్టి నుంచి పడుతున్నాయనేసి తెలుసు వాటిని ఛేదించుకొని బ్రదర్స్ సిస్టర్స్ రమ్మంటే పరిగెత్తిపోతూ ఉంటుంది ఇటు నుంచి కూడా అంతే ఇప్పుడు కొత్తగానే కాదు ఆ రోజులలో కూడా అంతే ఆదివారం వస్తే మూడు సంఘాలల్లో నడిపించటం వర్షప్ కొన్నిసార్లు మెయిన్ సంఘం పొద్దున నడిపిస్తే మళ్ళా ఇమ్మీడియట్లీ సంఘం అమ్మ ఇంకా కేసర్లో ఒక చెర్చు కొత్తగా అప్పుడే ఆరంభమవుతుంది ఇంకో వాళ్ళ బిల్డింగ్స్ కూడా లేవు అది స్టార్ట్ చేయాలి ఫస్ట్ టైం ఆడ స్టార్ట్ చేయాలి అదంతా అయిపోయేటప్పటికీ వాళ్ళందరూ వచ్చేపటికి ఎయిట్ థర్టీ నైన్ వర్షిప్ స్టార్ట్ చేసి అంతా ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి పన్నెండు గంటలు అయ్యాడు ఆ రోజులలో కూడా ఇప్పుడు కూడా సేమ్ స్టోరీ ఇంకో ఇదిగా చెప్పాలంటే ఈ వేరే ఏజ్ అవుతున్నా గాని ఆ ప్యాషన్ మటుకు తగ్గలే ఆసక్తి మటుకు తగ్గలే ఇంకా అప్పుడు బయలుపరచిన మరి మరీ విశేషంగా దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు సరే ఇది ఎవరికి అనుగ్రహించబడిందో వారికే ఎవరు ఆసక్తితో తినగలరు వాళ్ళే నేర్చుకోగలరు ఇది ఒకటే లైఫ్ టైం ఆపర్చునిటీ దీని తర్వాత ఇంకా అవకాశం లేదు నాకు తెలుసు నాకే కానీ ఎవరికే కానీ చెప్పడానికి నాకు ఇది ఒక లాస్ట్ భవిష్యత్తులో నేను ఈ వాక్యాలు చెప్తున్నా లేదా నాకు తెలియదు నేను ఎక్కడికి పోతు నాకు తెలియదు అట్ ద సేమ్ టైం వినేవాళ్ళు ఇప్పుడు వింటే అవకాశం దీని తర్వాత మటుకు ఇంకోసారి అవకాశమే లేదు ఖచ్చితంగా నాకు తెలిసిన కాడికి ఎవరికి కూడా ఆ డెబ్బై మోర్ దెన్ సెవెంటీ అవర్స్ ఉంది ఇది ఓన్లీ ప్రకటన రికార్డింగ్స్ సెవెంటీ అవర్స్ ఎవరు కూడా ఓపికతో పెట్టుకొని వినలేడు ఖచ్చితంగా వినలేడు అంటే నాలుగు రోజులు దగ్గర దగ్గర మూడు నాలుగు రోజులు కంటిన్యూస్ గా ఓపికతను నిద్ర లేకుండా నిద్రలు మాని వింటే మటుకు కావన్నట్టు అట్లా ఎవరు చూపించారు నాకు తెలిసిన కాడికి ఇది వన్ టైం ఆపర్చునిటీ బహు దుఃఖమైన తీస్తూ ఉంటుంది చాలా మంది పోగొట్టుకున్నారు అవకాశం మన గ్రూప్ లో అందుకే నేను చెప్తున్నా చివరి వరకు సహించే వాళ్ళే మన సిస్టర్తో మాట్లాడుతున్నా నేను అక్కడ సిస్టర్తో మీకు తెలుసు ఆ సిస్టర్ ఎవరు సిస్టర్ కూడా బాధపడుతుంది తన సొంత వాళ్ళే దీన్ని స్వీకరించలేకపోయినారని అవును సిస్టర్ బాధ అనిపిస్తుంది నా వాళ్ళే దీన్ని స్వీకరించలేకపోతున్నారు నుంచి బాధ నాకు కూడా అటనే బాధ ఉంది ఎంతో మంది స్వీకరించలేకపోతున్నారు ఈ వాక్యాలని ఉన్నవాడికి చాలలే అని తృప్తి పడి అక్కడికే స్థిరపడిపోయిన లైఫ్స్ అవన్నీ ఇవి ఎప్పటికీ ఇవి ఇది ఒక సైకిల్ వచ్చేటప్పటికి వృద్ధాప్యం వచ్చేస్తుంది నెక్స్ట్ ఇవి తిరిగి వస్తాయి ఇవన్నీ ఎవరెవరో ఎవరెవరికో వెళ్ళిపోయి ఎక్కడెక్కడ వాళ్ళు ఏ సంఘస్థలో ఎక్కడ వాళ్ళు పిందేసి బాగుపడతారు ఇది అంతా అయిపోయినాక మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి వృద్ధాప్యం వచ్చేసి ఉంటుంది మనుషులకి వృద్ధాప్యంలో ఇంకా ఆసక్తి ఏమి ఉండదు అప్పుడు పశ్చాత్తా పడుకుంటారు ఎందుకన్నా అవసరంగా నేను గొప్ప జనం గుంపులో ఉండిపోయినా గణేష్ అది క్రైస్తవ జీవితం కాబట్టి ఇరవై ఒకటో వర్షంలో మనం చూసినట్టు ఈ గొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేయించు వారిని గెలిచిన దాయము కాబట్టి ఎప్పుడైనా కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాడు లక్ష నలభై నాలుగు వేల మంది మీద గెలవలేడు ఎందుకంటే దేవుడు వాళ్ళకి సీలింగ్ చేసిండు వాళ్ళకి రెక్కలు ఇచ్చిండు కాబట్టి వాళ్ళు ఎగిరిపోతున్నారు వారికి దొరకడు వానికి దొరకనే దొరకరు కానీ మన వాడు యుద్ధం చేసింది ఎవరితోనూ అన్నప్పుడు గొప్ప అన్నట్టు కాబట్టి ఎప్పుడు పరిశుద్ధులు గొప్ప ఎప్పుడు పరిశుద్ధులు లక్షల మంది అవుతారు అనే విషయము మనం గ్రహించాలి ఇవన్నీ చిహ్నాలు కాబట్టి కాబట్టి పోయిన వారము మనం కొన్ని విషయాలు చూసినాం ఏంటంటే ఈ యొక్క గ్రంథం ఏడవ అధ్యాయంలో చూస్తున్న ఈ మృగము ముఖ్యంగా పంతొమ్మిదవసరంలో ఇనుప దంతంలో ఇత్తడి గోర్లు కాబట్టి ఇనుప దంతంలో సాదృశ్యం ఇత్తడి గోర్లు అన్నప్పుడు సాదృశ్యం అని దీన్ని వింత ఈ జీవిలో ఈ గుణగణాలు ఉన్నాయని చూస్తున్నాం మనం అయితే అది అన్నిటికంటే భిన్నమైంది తర్వాత మిగులు భయంకరం ఉన్నాయి సమస్తం పగ్గుల కొట్టుచు మింగుచ్చు మిగిలిన దానిని కాలక్రింద అనగ తక్కువచ్చు లేదు అది మిగిలిన దానిదంటే గొప్ప జనం ఈ మూడు గుంపులోనే ఈ వచనంలో సరే ఈ ఇరవై వచనన్ని నేను ఇప్పుడు ఏం చూపించాను అది వేరే మార్గానికి తీసుకెళ్ళిపోతుంది కుషయా గ్రంథంలో ఇవన్నీ ఈ యొక్క మృగం యొక్క చిహ్నాలన్నీ ఎవరిని సూచిస్తున్నాయంటే దేవుడే తయారు చేసుకున్న సంగము తన శరణంలాగా ఉండాల్సింది భయ మృగంలాగా తయారైంది కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే కుషే మనం చూసినాము పోయిన వారము పదమూడవ అధ్యాయము ఏడవచనంలో నేనే వారికి అంటే గొప్ప జనానికి సింహమునవుతానన్నాడు వారికి నేను సింహం వలె కనిపిస్తానంటున్నాడు తర్వాత చిరుత పులి వలె మార్గంలో వాళ్ళ నిలబడి ఉంటాను వాళ్ళు కనిపెడతా కనిపెట్టుకుంటా అన్నాడు కాబట్టి మనకు తెలుసు ఎప్పుడు దొరకతారా అని కనిపెట్టుకుంటే వాళ్ళు వీళ్ళు తేళ్ళ అన్నట్టు ఎట్లయితే ఇస్కరియోత్ యూద కనిపెట్టుకున్నాడు ఏ టైంలో అప్పజెప్పాలా ఏసు ప్రభుణ్ణి ఆ యొక్క ప్రధాన యాజకులకు అట్లా ఈశర్యో యూధ ఎట్లయితే కనిపెట్టుకున్నాడో సూచనగాత్మకంగా అతను తేలకు సాదృశ్యం కాబట్టి పక్క నుండి కాటేసిన వాడు అన్నారు ఆయనతో పాటు కూర్చొని ఆయనతో పాటు నివసించి ఆయనతో పాటు ఇంద్రపోయిన ఆయనతో పాటు తిన్నాడు ఆయనను కాటేసినట్టు కాబట్టి యూధా విధానం అంటాం దీన్ని తేలు వంటి వాడు కాబట్టి నేనే వారికి సింహంబలే ఉంటాను దాని నేనే వారికి చిరుత పొలి వలె ఉంటాను మార్గంలో కాబట్టి ఈ రెండు జీవులని దేవుడు తన హస్తాలలో వాడుకుంటున్నాడు తన పని కొరకు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం అదే రీతిగా ఎనిమిదవ వర్షంలో హుషయ గ్రంథం పదమూడు ఎనిమిదిలో వారిని నేను ఎలుగు బండి తరిమినట్లు తరముతా వారిని కలుసుకుంటా తెలుగు బంటి కాబట్టి ఎలుగు మనకు తెలుసు సర్పంలోకి సాదృశ్యం అని తర్వాత అది తన పిల్లల్ని పోగొట్టుకుంటుంది కదా అక్కడ హుషయ గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో తన పిల్లల్ని పోగొట్టుకుంది అంటే ఈ యొక్క ఎలుగు పంటి సైతానికి సాదృశ్యం అయితే తన దగ్గర నుంచి ఉన్న ఈ తన పిల్లలు అంటే శరీరకమైన వాళ్ళు కాబట్టి అది ఏ రీతి ఉంది భాగంలో ఉంది ఆ వాక్యంలో నేనే ఎలుగు వారిని ఎదుర్కొంటా అంటున్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు చూడండి సింహము తిరుతపులి ఎలుగు మన ప్రభులునే ఉన్నయి ఆ గుణగణాలను చూపిస్తాడు ఆయన చివరి కాలంలో తన సంకల్పాన్ని వాడుకోవడం కొరకు ఇవన్నీ మృగాలను చూపిస్తుండ్రు అన్న విషయం అర్థం చేస్తారు మనకి తర్వాత నేనే వారిని సింహం వల్ల ఎనిమిదవ వచనంలో దాని క్రూర మృగము వారిని చీల్చివేయను అంటే ఆ సింహము క్రూర మృగంలాగా వారిని చీల్చివేసి వాళ్ళని మినిగి అంటున్నాడు కాబట్టి గొప్ప జనాన్ని ఏ రీతిగా శ్రమలగుంట పోడిస్తుండూ దేవుడు అని అడితే ఈ మూడు వచనాలు దాని గ్రంథం ఏడో అధ్యాయం పంతొమ్మిదవ వచనం కుషయా గ్రంథం పదమూడు ఏడు కుష గ్రంథం పదమూడు ఎనిమిది వీటన్నిటినీ సూచిస్తుంది అన్నట్టు అయితే చివరికి పోయేవాళ్ళం చూపించిన ఆమోసు గ్రంథంలో మూడవ అధ్యాయం పన్నెండవ వచనంలో కాపరి సింహపు నోట్ల నుంచి రెండు కాళ్ళు ఒక చెవి ముక్కు చెవి భాగం తీసినట్లు నేను ఆ యొక్క ఇస్రాయేల్ ప్రజల తమరియా నుంచి బయటికి తీసుకొస్తా ధమస్కు నుంచి బయట తీసుకొస్తా అని అంటున్నాడు కాబట్టి అప్పటికే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాపరి చేస్తం ఆయన మాట్లాడుతున్నాడు నేనే వీళ్ళని సింహానికి అప్పజెప్తా సింహం నోట్ల నుంచి మనం తీసుకొస్తా గాయ పెట్టేవాడు మన ప్రబ్బే గాయాన్ని మన ప్రబ్బే ఎందుకు అంటే బుద్ధి చెప్పడానికి వీక్షించకపోతే నశించిపోతాడు కాబట్టి పోయిన వర నేను చూపించిన ఎందుకు రెండు కాళ్ళు లాగేస్తున్నాడు వాళ్ళకి కేవలం రెండు కాళ్లే మిగిలినాయి చివరికి అప్పటికి అన్ని తినేసినాయి ఆ తేళ్లు సర్పంలు మొత్తం తినేసినాయి శర్రాన్ని కేవలం రెండు కాళ్ళు ఒక చెవి మటుకు ఒక చెవి ము భాగం మటుకు మిగిలిన రెండు చెవులు కదా కానీ ఇక్కడ ఒకటే చెవు ఉంది గొప్ప జనం అంతా నశించిపోతారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు కానీ చివరికి వారికి ఒక చెవు మిగులుతుంది కనీసం లాస్ట్ చెప్పే ఆ యొక్క వాక్యం వినలాగిన తర్వాత రెండు కాళ్ళు ఆయన మండలం ఉన్న నడువులాగిన చివరికి నడుస్తున్నారు చేరాలన్నీ వాళ్ళ సంపాదన అంతా పోగొట్టుకొని సంపూర్ణంగా వాళ్ళు నచ్చించుకున్నట్టు మనం చూస్తున్నాం కొన్ని వాక్యాలు చూపించేసి చేస్తాను సింహము బైబుల్లో ఎన్నో ప్రాంతాలలో సింహం గురించి మనం చూస్తూ ఉంటాం ఒక్కొక్క వాక్యాన్ని నేను చూపిస్తాను చిహ్నాలు ఎందుకు ఇవన్నీ చిహ్న పరంగా చెప్పబడ్డాయి అనే ఎందుకు అని అంటే చూడండి మొదటిదిగా చేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము ఈ చిహ్నాలని కాబట్టి బైబుల్ అంతా చిహ్న పరంగా చెప్పబడింది అనేది మనం గ్రహించాలా శారీరకంగా ఉండేవాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు ఎందుకంటే వాళ్ళు శారీరకంగా శారీరకమైన చిహ్నాలను చూస్తున్నారు మనము ఆత్మీయమైన చిహ్నాలని చూస్తున్నాం కాబట్టి అధ్యాయము ఎనిమిదవ వర్షాలు ఏం చేస్తున్నామంటే ఎత్తురాశ్ర మొదటి పత్రిక మొదటి పేతు ఎత్తురాశ్ర మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నిర్బలమైన బుద్ధి గల వారే మెలకుగా ఉండు మీ విరోధి అయిన అపవాది కాబట్టి మీ విరోధి అంటే మీ శత్రువు అన్నట్టు కదా మీ విరోధిన అపవాది గర్జించి సింహం వల్లే ఎవరిని మృంగుదన అని బెతుకుచు తిరుగుచున్నాడు వెతకడము తిరగడ తిరగడం వెతుకుచు తిరుగుచున్నాడు కాబట్టి రజించే సింహం సైతానికి సాదృశ్యం అన్నది ఒక చిహ్నం ఇక్కడ మనం చూస్తున్నాం కానీ మనం ఎట్లా ఉండాలంట జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలని చెప్తున్నాడు నిబ్బరం కలిగి నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువుగా ఉండడి నిబ్బరమైన బుద్ధి నిబ్బరమైన బుద్ధి గలవడమే మెలకువుగా ఉండాలా లేకపోతే వాడికి దొరికిపోతాం విషయం జ్ఞాపకం చేస్తున్నాడు మెలకువుగా ఉండడం అంటే ప్రతిసారి అనుగ్రహించబడ్డ వాక్యంలోనే సత్యాన్ని గ్రహించినప్పుడు మనం వెళ్ళుకుంటూ ఉంటాం అబద్ధ బోధ విన్నప్పుడల్లా నిద్రపోతూ ఉంటాం కాబట్టి బుద్ధిలన్నీ కనీక నుంచి మనం నిన్నస్యాస్తూ ఉంటాం వాళ్ళు ఎందుకు కొనికి వాళ్ళు బాగా అబద్ధ విన్నారు జీవితం ఉంటాం కానీ బుద్ధి గల ఏం చేస్తున్నారు వారి ద్యూటిని చక్కపరుచుకున్నారంటే ఇంతకాలం విన్న అన్ని అబద్ధాలన్నీ తెలుసుకొని వాటిని వేరుపరుచుకున్నారు సత్యాన్ని ప్రేమించినారు కాబట్టి వాళ్ళ వాక్యం వెలిగిందన్నట్టు ఆయన తర్వాత ప్రకన గ్రంథము యోగుల గ్రంథం యోగుల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచనంలో ఈ సింహానికి సంబంధించిన చూస్తాము యోవేల గ్రంథము మొదటి అధ్యాయము ఆరో వచ్చ చూస్తాం మనం ఇక్కడ ఇది ఏందనేది మనం చెప్పచ్చు ఎవరన్నా చెప్పచ్చు కూడా మీకు ఎన్నిసార్లు కింద వాక్యాలు ఇవన్నీ ఎందుకంటే యోగుల గ్రంథంలో కూడా మనం ఎన్నో గంటలు రికార్డింగ్ చేసినాం గతంలో కాబట్టి మొదటి అధ్యాయము ఆరో వచనంలో లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది వాటి పళ్ళు సింహపు కొరల వంటివి వాటి కాటు ఆడు సింహపు కాటు వంటివి కాబట్టి వాటి పళ్ళు సింహపు కొరల వంటివి అంటే అది మొగా సింహం కదా వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే నా దేశం మీదకి వచ్చింది లెక్కలేని బలమైన జనాంగం మనకు తెలుసు లెక్కలని బలమైన జనాంగం అన్నప్పుడు భూమిని మొత్తం కప్పిపించేది మిడతల్లి లేక తేళ్ళు నా దేశం మీదకి వచ్చిన్నవి కాబట్టి ఈ మతపరమైన గుంపు వస్తుందంట వాటి పండ్ల గురించి చెప్తున్నాడు ఈ బలమైన జనాంగం యొక్క పండ్లు ఎట్లున్నాయంటే సింహపు కూరల వంటివి కాబట్టి ఈ బలమైన జనాంగము అంటే వేరే ఒక దేశమే కదా ఆ వేరొక దేశము నా దేశం అంటే ఇస దేశం అంటే ఆత్మీయంగా క్రైస్తవ జీవితం కాబట్టి లెక్కలిని బలమైన జనాంగము ఆ దేశం మీదకి వారి పండ్లు సింహపు కొరల వంటివి వాటి కాటు ఆడ సింహపు కాటు వంటిది కాబట్టి ఈ విశదీకరణలో మనం అర్థం చేసుకోవాలి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అనేది టీత్ ఆఫ్ అ లయన్ మటుకు టీత్ ఆఫ్ అ లయన్ అండ్ హీ టీత్ ఆఫ్ అ గ్రేట్ లయన్ అనేది తెలుగుకి ఇంగ్లీష్కి ఎంత తేడా అండి మొత్తము అది మొత్తం మింగి వేస్తుంది అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుండ్రు వాటి కా పళ్ళతో చీక్ టీత్ అంటే దౌడలు కదా దౌడలతో నెమ నమిలి వేస్తున్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే గొప్ప జనం యొక్క ఆస్తులన్నీ లాగేసుకుంటుంది ఈ యొక్క మతపరమైన గుంపు వారందరూ అన్ని కోల్పోతారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి యువల గ్రంథం మొదటి అధ్యయం ఆర వర్షంలో ఈ సింహము తేళ్ల సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పండ్ల గురించి మాట్లాడినప్పుడు టీత్ ఆఫ్ అ లయన్ చీత్ టీత్ ఆఫ్ అ గ్రేట్ లయన్ కాబట్టి టీత్ ఆఫ్ లయన్ అన్నప్పుడు తేళ్లక్ సాదృశ్యం ఎందుకంటే అది తినడం అన్నది అన్ని తినేస్తూ ఉంటుంది అదే రీతిగా ఒకసారి సింహము తేలలాగా కనిపిస్తుంది ఇంకోసారి సింహము సర్పంలాగా కనిపిస్తుంది ఇక సైతం లాగా కనిపిస్తుంది నేత్రోపదేశంలో చూస్తాం మూడుసారి పదమూడు ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చింది దిశోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై రెండు సంబంధించిన విషయం ఇది దాను గూర్చి ఇట్లా దాను సింహపు పిల్ల అది భాష నుండి దుమికి దాటును మనకి ఇంకా బాగా అర్థమైతే ఏంటంటే ఇంతకుముందు మనం చూస్తాం దాను సర్పం వంటి వాడని ఎక్కడ చూస్తాం ఆది కాండంలో చూస్తాం చూడండి ఈ సర్పము ఎట్లా సింహమైంది ఆదికాండములో మనం చూస్తున్నాం దానికి ముందు ఇది ముగిస్తుందామన్నా సార్ దాను సింహపు పిల్ల అది భాష నుండి దుమికి బయట దాటును అంటే భాష అనే ప్రాంతం నుంచి బయటికి రావడం అనే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దాను సింహపు పిల్ల అంటాడు అయితే ఆది చూస్తాం మనము ఆదికాండము నలభై అధ్యాయము పదిహేడవ వచనంలో దాని గురించి మాట్లాడుతున్నాడు యాకోబు ప్రవచనం ఇది నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ అర్చనంలో దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును అది గుర్రపు మణిమెలు కరిచును అందువలన ఎక్కువ వాడు పడును కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము తాను అక్కడనేమో సింహపు పిల్ల అని పోల్చబడతాడు ఇక్కడేమో త్రోవలో సర్పము అని పోల్చబడుతున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఈ వాక్యానికి తగినట్టు ఈ యొక్క సింహము సర్పాలకు సాదృశ్యం అని కూడా అర్థం ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా మనకు తెలుసు ఆత్మీయ స్థితికి వస్తే సర్పములు అంటే దేనికి సంబంధమే బాప్తిజమే చేయో అన్న వాళ్ళ గురించి సర్ప సంతానమా అని ఎందుకన్న వాళ్ళ గురించి శాస్త్రులు పరిశీలన ఇంకొక చిహ్నము మీ కా గ్రంథంలో మనం కొన్ని సంవత్సరాల క్రితం ధ్యానించిన గంటలు మీ గ్రంథంలో సింహము గొప్ప జనం కూడా ఐదవ అధ్యాయంలో మీకా గ్రంథము ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మీక గ్రంథము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం యాకోబు సంతతి అన్నప్పుడు పంపిణీ తీసుకోవాల గొప్ప జనం మిగిలినది చివరికి యాకోబు సంతతిలో శేషించిన వారు అంటే గొప్ప అన్య జనుల మధ్య అంటే వారి సహవాసంలో జీవించిన వారు అనేక జనములలోనూ అడవి మృగములలోనూ కవర్చడం అనేక జనములలోనూ అడవి మృగములతో పాటు కలిసి జీవిస్తారు గొప్ప జనం అంటే సర్పముల తేళ్లు ఇవన్నీ గొప్ప కలిసి జీవిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎనిమిదవ జనంలో గొప్ప సంతతిలో శేషించిన వారు అన్ని జనుల మధ్యానూ అనేక జనములలోనూ అడవి మృగములలోనూ సింహము వలెను ఇక్కడ గొప్ప సింహంతో పోల్చబడింది కాబట్టి ఈరోజు ఈ చిహ్నాలు అర్థం చేసుకుంటున్నాం ఏ దశలో ఈ యొక్క చిహ్నాలు ఏ గొంపుకి సాదృశ్యం ఒక దశలో అది సర్పంలో సాదృశ్యం ఉంటే ఇంకొక దశలో తేళ్లకు మరి ఒక దశలో గొప్ప జనానికి సాదృశ్యం అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఎవరినూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెళ్ల మందలను త్రొక్కి తొక్కడం అంటే తీసుకోండి ఆ మృగము శేషంని మిగిలిన వారిని త్రొక్కుతుందని చెప్పింది పుత్నీలకు చేస్తుందని చెప్పి ఇందాక చూపించింది దానిల గ్రంథం ఏడో అధ్యాయంలో ఇది త్రొక్కేది అన్నట్టు కాబట్టి గొర్రెల మందలను తొక్కి చీల్చు కొమ సింహం వలన ఉందరు కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే పాత నిబంధన కాలంలో వాళ్ళు ఎట్లా ఉన్నారు కొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పటికీ ఎట్లా తయారైనరు మతపరమైన గొప్ప జనము సింహంతో పోల్చబడినరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ ఈ సూచన మటుకు అదే రీతిగా ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చూస్తాం దేవుడిని సూచిస్తుంది ఈ చిహ్నం ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఐదవ అధ్యాయం ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావిడుకు చిగురైన యూధ గోత్రపు సింహము కాబట్టి ఏసు ప్రభుకి ఆ సింహం అని కూడా ఇది ఒక సూచన చూపిస్తుంది ఇంగ్లీష్ బైబిల్కి తేడా తెలుగు బైబిల్కి ఎన్నో తేడా ఎన్నో విషయంలో తేడాలు మనకు కనిపిస్తాను నేను చూపిస్తుంది ఇది ఎప్పుడన్నా మీరు చూడండి లయన్ అనే పదము ఏసు ప్రభుకి సంబంధించిన ఏసు ప్రభుని సూచించినప్పుడల్లా ఈ వాక్యము ఇంగ్లీషులో క్యాపిటల్ ఎల్ ఉంటది సర్పములకు తేళ్లకు గొప్పచనం సంబంధించిన ఎల్ ఏమో చిన్న ఎల్ ఉంటుంది అది ఎట్లా ఎట్లా పెడతారు కావాలని పెడతారా వాళ్ళకి ఎట్లా తెలుసు ఎన్నో వందల సంవత్సరాల క్రితం రాయబడ్డ పుస్తకం ఇది యేసు ప్రభుత్వకి వచ్చినప్పుడేమో లయన్ ఎల్ క్యాపిటల్ ఎల్ ఉన్నది గొప్పచనకు సంబంధించిన ఇలాగ చూసిన గ్రంథంలో ఎల్ స్మాల్ ఎల్ ఉంది దానికి ముందు చూసిన దా సంబంధించినది దాను సింహము సింహపు పిల్ల అని ఉంది అది చిన్న ఇల్లుంది ఒక్క విషయాన్ని చూపించేసి ఇంకా ముగించేస్తా పద్ ప్రటన అధ్యాయము ఐదవ వచనంలో ఈ యొక్క మృగము ఎట్లా మాట్లాడుతుంది అన్న విషయం అదొకటి చూపిస్తే మనం దానికి సంబంధించిన మరికొన్ని వచ్చే వాళ్ళని నేను చూపిస్తాం ప్రటన గంధము అధ్యాయము ఐదవ వచనంలో ఆ మృగం ఎట్లా మాట్లాడుతుంది డంబపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇవ్వబడను మరియు నలభై రెండు నెలలు తన కార్యము జరుపు అధికారము దానికి ఏర్పాటాయను కాబట్టి దానికి నోరు ఇవ్వబడింది అంటే ఈ మృగానికి నోరు ఉంది ఇది మాట్లాడగలదు ఎట్లా చేస్తుంది డంభంగా మాట్లాడుతుంది గర్వంగా మాట్లాడుతుంది డంభం గర్వం గర్వంగా మాట్లాడము దేవదూషణలను పలకడం దీని యొక్క గుణగణం కాబట్టి మనం బాగా అర్థం చేసుకోవచ్చు ఇది నోరుందంటే ఇది మనిషికి సాదృశ్యం కాబట్టి ఎవరు ఆ మనిషి ప్రపంచాత్మకంగా ఉన్న ఈ మనిషి ఎవరు అంటే ఒక వ్యక్తి గురించి మనం ఎప్పుడు మాట్లాడం కాబట్టి మనుషులకు ఒక సంస్థలకు లేక ఒక వ్యవస్థకు సంబంధించిన విషయాలు ఇది గర్వంగా మాట్లాడే వాళ్ళు ఎవరు గర్వంగా మాట్లాడే గుంపు ఒకటి కొన్ని సంఘాలలో ఉంటాయి అట్లా గర్వంగా మాట్లాడతారు మాది కరెక్ట్ మాది కరెక్ట్ అని డంబంగా మాట్లాడడం అన్నట్టు కాబట్టి ఇది ఒక గురు ఇదొక మృగము ఆ రీతిగా అట్లా మాట్లాడుతుందన్న విషయాన్ని మనం చూస్తాం అయితే దీనికి సంబంధించిన కొని చూపించి నేను ఈరోజు ముగించేస్తాను డంబంగా మాట్లాడడం ముఖ్యంగా దాని తర్వాత దేవదూషణ దానికి శక్తి అధికార ఇవ్వబడినందుకు దగ్గర మన వాక్యంలో నలభై నెలలు తన కార్యం జరుప అధికారము దానికి ఏర్పాటై దానికి అధికారం ఉంది పవర్ ఉంది డమ్మంగా మాట్లాడటంతో దేవదూషణ చేయటం కాబట్టి అర్థం చేసుకోలేదు దేవదూషణ చేయడం అంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం వారిని చెప్పిస్తుంది నేను వాళ్ళు లేకపోయిన వారని చెప్పిన దేవదూషణ అంటే ఎవరు అని దేవునికి వ్యతిరేకంగా దాని ఆయన నామం ఏసు ప్రీస్తుకు ఏసు వ్యతిరేకంగా దాని ఆయన గుడారం సంఘానికి వ్యతిరేకంగా ఎన్నో ఉన్నాయి మనం చూసినాం అందరికీ వ్యతిరేకంగా మాట్లాడే కుంపులు అన్నట్టు మృగం కాబట్టి ఇది మతపరమైన క్రైస్తవ సంఘాల మనం చూస్తూ ఉంటాం గర్వంగా మాట్లాడేటోళ్ళు వాళ్ళు స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే తెలిసిపోతూ ఉంటుంది అరే రే ఇది ఇందురైనా గణము డంభంగా మాట్లాడేటోళ్ళు దేవదీక్షణ దిష్టం పక్షుధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు నికలైతల బోధ పీలాము బోధ నికలైతన బోదా పిలాము బోధ ఒకటే అదే రీతిగా భూతంలో బోధ మనం ఇవన్నీ చూసిన గతంలో కాబట్టి ఎక్కడ మాట్లాడతారు ఇవి ఇక్కడ నడుస్తున్నాయి ఇవన్నీ ఇట్లా డమ్మంగా మాట్లాడడం దేవుడి విషయంలో ఎక్కడ జరుగుతున్నాయి ఒక విషయం బాగా అర్థం చేసుకోండి ప్రభు గురించి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడారు అన్నిలు క్రైస్తవుల గురించి వ్యతిరేకంగా మాట్లాడతారేమో కానీ యేసు ప్రభు గురించి ఎవ్వడు వ్యతిరేకంగా మాట్లాడడం ఎందుకంటే ఆయనలో ఎవ్వడు కూడా ఆయనలో పాపం ఉన్నట్లు ఎవ్వడు చూపించలేకపోయింది గతంలో చరిత్రలో ఈరోజు చూపించలేదు ఎంతమంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయినారు చాలామంది ఏసుప్రవ్కి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిండ్రు ఈరోజు ఆ పుస్తకాలు అడ్రస్ లేకుండా పోయింది సినిమాలు కూడా తీసిండ్రు ఏసుకి వ్యతిరేకంగా సినిమాలు రెండు సినిమాలు తీసి అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ ఎందుకంటే సృష్టికర్తనే ధికారించే గర్విష్ఠులు అన్నట్టు సృష్టికర్తకే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఎంత గర్విష్ఠులు కాబట్టి క్రైస్తవులే నేను చెప్తున్న మాట క్రైస్తవులే ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడదు నా జ్ఞాపనకు ఒక దేవుని సేవకుడు బయటికి వచ్చేసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఈరోజు గంభీరంగా మాట్లాడతాడు నవ్వుకుంటా జోక్స్ చేసుకుంటా మాస్టర్ ట్రైనింగ్ తీసుకుందామని పోయి అక్కడి నుంచి జీవితం అంత అనుమానాస్పదం బైబుల్ని నమ్మకుండా దేవుని నమ్మకుండా దానికి వ్యతిరేకంగా పుస్తకాలు రాసిండు వ్యతిరేకంగా పబ్లిక్ స్పీచ్లు ఇచ్చిండు అట్లా ఒక వ్యక్తినే కాదు ప్రపంచాత్మకంగా సంఘాలలో చూస్తూ ఉంటాం ఇవన్నీ నడుస్తున్నాయి ఈ వ్యక్తి ఆయన వ్యతిరేకంగా ఆరో వర్షం దేవుణ్ణి దూషించటప్పుడు ఆయన నామమును ఆయన గుడారామును తర్వాత పరలోక వాసులను అంటే స్త్రీని ప్రసవించి స్త్రీ లక్ష నలభై నాలుగు అందరి గురించి వ్యతిరేకంగా వాడు మాట్లాడుతూ ఉన్నారు ఇందాక తీసినట్లు పరుషులతో యుద్ధం చేస్తూ వారిని జయించు దానికి అధికారం ఇవ్వబడింది అది ఇద్దరు సాఫ్ట్లకు సంబంధించిన బోధన నేను చూపించిన ఆల్రెడీ మీకు వారి మీద వీడు విజయం పొందుతున్నాను అంటే గొప్ప మీద వాడు విజయం పొందుతున్న విషయాన్ని అదే రీతిగా ఈ మృగము గర్వంగా మాట్లాడడానికి మరి దానిల గ్రంథంలో ఉన్న ఇంకొక దానికి అది కూడా గర్వంగా మాట్లాడుతుంది చూడండి దానియ గ్రంథం ఏడవ తేదీలు చూస్తాం అది తిరిగి దానిల గ్రంథము ఏడవ తేదీ ఇరవై వచనంలో అయితే ఈ కొమ్ములకు సంబంధించిన విషయాలు వచ్చే వారం చూపిస్తానే కానీ ఇక్కడ ఒక సూచన ఉంది ఇరవై ఆరవ వచనంలో ఆ పది కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబొ పది మంది రాజులను సూచించినది ఒక్కొక్క కొమ్ము ఒక్కొక్క రాజుకు సూచన తర్వాత కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమ్మకు మరియు రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడదురయిను కాబట్టి పది కొమ్ముల నుంచి పది రాజులు మూడు రాలిపోయినాయి మూడు ఓడిపోయినారు రచించిపోయినారు ఇంకా ఏడు కొమ్ములు ఉన్నాయి దాంతో పాటు ఇది ఇది ఇంకొక కొమ్ము ఎనిమిదవది ఇది అదర్వైజ్ పదకొండు కొమ్ములు ఇవి ఈ పదకొండు కొమ్ములలో మూడు కొమ్ములు ముగ్గురు రాజ్యాలు పోగొట్టుకున్నారు అంటే ఏడు మంది ఉన్నారు ఏడు మందితో పాటు కడమట వచ్చింది ఎనిమిదవది అన్నట్టు అయితే ఆ ఎనిమిదవ రాజ్యం గురించి ఇరవై ఐదవ వశాన ఆ రాజు మహోన్నతినికి విరోధంగా మాట్లాడొచ్చు మహోన్నతిని భక్తులు నలగొట్టును అతడు పండగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోనుకున్నా వారు ఒక కాలము కాలములు అర్ధకాలము ఒక కాలము కాలములు అర్ధకాలములు అంటే ఒక కాలం అంటే పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరం కాలములు అంటే రెండు ఒక కాలము కాలములు అర్ధకాలం అంటే మూడున్నర సంవత్సరములు అర్ధకాలం అంటే సిక్స్ మంత్స్ మూడున్నర సంవత్సరములు అతని వశంన ఉంచబడదురు కాబట్టి ఈ చిన్న కొమ్ము మరి విర్రవీగే కొమ్ము అన్న విషయానికి అర్థం చేస్తున్నాడు ఇవి ఏంది అనేది నేను వచ్చే వారం చూపిస్తాను ఇవన్నీ ఒకటే అని కూడా ఒకటి సూచన మీకు ముందుగానే ఏంటంటే ఇవన్నీ మతపరమైన క్రైస్తవ జీవితానికే సాదృశ్యం అని మటుకు మనం అర్థం చేసుకోవచ్చు కారణం కింద పదమూడవ అధ్యాయం ఐదో వర్షం చూసిందేమో అది సముద్రం నుంచి బయటకు వచ్చినప్పుడుగా మరి అయితే దాని మీద కదా ఏడవ అధ్యాయంలో ఇరవై ఐదో వర్షాలు ఈ చిన్న కొమ్ము నాలుగవ మృగానికి సాదృశ్యం అయితే ఈ పది కొమ్ములకు ఈ పది కొమ్ములు ఎక్కడ ఉన్నాయి అనేది ఒక్కటే ఆ వాక్యం చూపించి అని కా చేస్తా ఇంకా ఒకటి రెండు దాని విధంగా అదే ఏడవకము ఇరవై దాని తలపైన పది కొమ్ముల సంగతి వాటి మధ్య నుండి పెరిగిన మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్భముగా కన్నులు గల కొమ్ములు అంటే ఈ ఈ ఈ కొమ్మలకి కన్నులు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి కొమ్ము రాజకు సాదృశ్యం కన్నులు అంటే మనిషికి సాదృశ్యం గర్వంగా మాట్లాడే నోరు ఆ వేరకు కొమ్ము అది పదకొండవది అనగా దాని కడమ కొమ్మలన్నిటినీ కొమ్మల కొమ్మల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించి తిని ఆ ఇక్కడ చూస్తున్నాం ఇది పరిశుద్ధులతో యుద్ధం చేస్తుంది ఇందాక చెప్పిన ప్రారంంధంలో కూడా పరిశుద్ధులతో యుద్ధం చేయించి వాళ్ళని నలగొట్టుతుంది వారి మీద గెలవడానికి అధికారం పొందుకుంది ఇవన్నీ మనకి ప్రభు చూపిస్తున్నాడు తర్వాత ఇరవై రెండవ వచనంలో ఆ మహావృద్ధుడు ఎవరి మహావృద్ధుడు ఇవన్నీ మనము వచ్చేవారం చూస్తాము దీర్ఘంగా అయితే ఇది భిన్నంగా ఉన్న ఈ కొమ్ము పదకొండవ కొమ్ము చిన్నగా నిలబడింది ఇది ఎవరికి సాదృశ్యం ప్రకృతి సాదశం నేను మీకు చూపిస్తా అంటే ఈ లోకంలో ఏ దేశానికి సాదృశ్యం ఈ కొమ్ము ఎందుకంటే ప్రతి కొమ్ము ఒక దేశానికి సాదృశ్యం ఈ పది కొమ్ములు పది రాజ్యాలు ఈ పది రాజ్యాలు ఏందని మీ చూపిస్తా పదకొండో రాజ్యం మీద చూపిస్తా అది ప్రకృతి సహజంగా కానీ మనం బహు ఆసక్తి చూపించాల్సింది ఆత్మీయ సహజంగా ఆత్మీయమైనవి కాబట్టి ఇది ఈ కొమ్ము అబద్ధ ప్రవక్తకి సాదృశ్యం ఆత్మీయ సహజంగా చెప్పాలంటే ఈ అబద్ధ ప్రవక్త ఎవరు ఎక్కడుంది అబద్ధ ప్రవచనాలు ఇది ఒక వ్యవస్థ అబద్ధ రాప్చర్ కల్ట్ బోధన నమ్మిన ఈ యొక్క మతపరమైన జీవితమే ఈ యొక్క చిన్న కొమ్ముకు సాదృశ్యం సరే వీటన్నింటినీ తర్వాత వారి దీర్ఘంగా వచ్చే వారం నేను చూపిస్తాను ఇక్కడ వరకు ఎందుకంటే ఎక్కువనే ఇది హెవీ డోస్ కాబట్టి వచ్చే వారము వీటిని మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కదాన్ని విడదీసి విడదీసి మనం చూద్దాం అంతవరకు మన ప్రభు మనకు ఎక్కడ కూడా ఉంటుండాలని ప్రార్థిస్తాం దేవ వరుణాలైనా సర్భోదండ్రిని మీకెక్కడ తెలియజేనైనా ఇంతవరకు మీరు మాకు సైకెలు ఉండి ఇవన్నీ చూపించండి మీకు ఎంతో వందనాలు ప్రభావం ఈ రాత్రి సమయంలో ప్రోభా ఎంతో కష్టతరంగా ఎంతో అలసిపోయి వస్తుంది మీకు వాక్యాన్ని వింటున్నాం వెనగానే మీరు మా ప్రభావం ఇతర మారి దివారసులు ధ్యానించేవారు ధనిగా మీరు అన్నారు దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా అటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో అర్పించుకుంటున్నాం తండ్రి ఈ పది కొమ్మలకు సంబంధించి పదకొండవ కొమ్ముకు సంబంధించిన విషయాలు మేము ధ్యానించాలని అవి దేనికి సంబంధించిన మీరే చూపించారు ఇందాక అవి పది రాజ్యాలకు సంబంధించి ఇవన్నీ రాజ్యాలు ప్రకృతి అన్నాయి ఈరోజు అని ఆత్మీయ స్థితిలో మేము వీటిని అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే ప్రభా ప్రపంచాత్మకంగా ఇవన్నీ పాత్ర కాబట్టి ఆత్మీయమైన మేము గ్రహించలేగనా ఎందుకంటే ఇవన్నీ మతపరమైన జీవితంలోనే నెరవేరుతున్నాయి సంఘం లోపల నెరవేరుతున్న ఇవన్నీ ధ్యాయమంతా ఈ యొక్క గంధం అంతా సంఘం కొడుకు రాయబడింది ప్రతిదీ సంఘం లోపలవుతుందని మీరు చూపించినారు మొదటి నుంచి కాబట్టి జాగ్రత్తగా వీటిని చూచేలాగా సాయపడమని అందరినీ తను మళ్ళీ ఇటువంటి ఆసక్తి కలిగిన వాక్యంలోకి నడిపించి ధన్యత అనుగ్రహించమని రాత్రి మంత్రి దగ్గర దచ్చేసి లేసి మేము సహాయపడమని ఏసీ క్రీస్తు పరిషుద్ధ నామం మన ప్రభుత్వ ఏసీ క్రీస్తు సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో రకరికి